కీర్తన నూట యాభై పచ్చిదేరుచునుట్ల పండుగాయను గచ్చులకు గొల్లెతలు కాగిలించి పట్టగా పీతాంబరము మీద పెద్ద కిరీటము మీద నేతిపాల చారలెల్ల నిండెనదివో జాతిగొల్లెతల ఉట్లు సార కోలెత్తి కొట్టి చేతులు చాచారగించి చిమ్మిరేగను సొరిది సొమ్ముల మీద సోయగపు చెక్కులపై పెరుగులు మీగడలు పేరుకొనెను అరుదుగ వీధులను అందరి ఉట్లు కొట్టి తోడా రతనములతోడ తొమ్మిసేయగాను ఊని శ్రీవేంకటేశుపై పొందె అలమేలు మంగపై తేనెలును చక్కెరలు తెట్టెగట్టెను నానా విధములను నడుమనుట్లుగొట్టి ఆనందాన ఆరగించి అలరుచుండగను